పరిశుద్ధుడ మహమ్మతుడ సర్వమతుడ సర్వాధికారి సర్వృద్ధాన్ని చెప్పండి మీ నమ్మను హెచ్చించే వరం చట్టాన్ని జరిగించే వరం ఆయన పొలం వాట్సాప్ ద్వారా అది నాటకొచ్చి ప్రయాణం చేయండి మేము ఫలాలు కలిసే వాళ్ళు సాయం చేయండి మేము పరిపాల వార్త ద్వారా పేరు ఆయన మా హృదయాలను అంతర్గత చూపించారు ఆయా తెలియదు ఆయన మీ పవిత్రతకు మీ భాషతో ఒక చిన్న పాట పాడతారా ఒక చరణం ఎవరి ఒక్క పాడతావా చరణం పాడతారవిదా ప్రభు నిన్ను ధ్యానించేదా ఇలా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదా అన్ని వేల లందునా నిన్ను పూజించి కీర్తింటును ఆ అన్ని రేల నిన్ను పూజించి కీర్తించను ప్రభు నిన్నీ నేను కొని ఆడేదల్ అల్లే పాడేద ప్రభు నిన్ను కొని ఆడేదన్నా చీ నిరేచు వాడ నీవే వాగ్దానా మూలా చీ నేచు వాడవు నీవే నమ్మా దేవా నన్ను కాపాడువాడవునివే ఆ నమ్మా కమనా దేవా నన్ను కాపాడు వాడవునివే ప్రభువా నిన్ను కొని ఆడేదన్ అల్లేడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అల్లేలు వ్యాపడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్నీ వేల ఎందు నిన్ను పూజించి కీర్తించనా మీకు వదనాలనైనా సర్వనూతీ మీకే స్థుతుల స్తోత్రాలైనా ఈ యొక్క గడిచిన కాలం అంతా మనం సురక్షితంగా కాపాడి సజ్జులెక్కలు పెట్టి నూతనత నడిపించాలి ప్రభావ మీకే కృతజ్ఞత స్థితులు అర్పించుకుంటున్నాంనైనా ఈ యొక్క మళ్ళీ వాక్యంలో దానిస్తుండగా మీక్యం కొరకు ప్రయాసపడుతున్నాంనైనా దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా మేము జీవించాల ప్రభావ అనుభవపరణంగా ప్రకటించాలా యోసేపు సంబంధించిన మీరే నడిపించండి మమ్మల్ని వాటి సంతలో సత్యాలను ప్రకటించాల ప్రభావం సేవ జీవితం సిద్ధ పరుచుకోమని యేసులు క్రీస్తు పరుషుల నామం ప్రార్థించు తండ్రి యోసేపు మరియు అసల యొక్క కలయిత గురించి మనం దీర్ఘంగా జన్మించాము జఫనత్ పనేహు జఫనత్ నేహు అని తెలుగులో జఫనత్ పనీహా అని ఇంగ్లీష్ లో ఉంది దానికి సంబంధించిన విషయాలు మనం కొనిచేసినాం మనము దాని తర్వాత జఫనత్ పనీహా అంటే ట్రెజరీ ఆఫ్ ద గ్లోరియస్ ట్రెస్ట్ అని కూడా గణించినాం అంటే సంపూర్ణమైన జీవితం అక్కడ మనకు వస్తుంది అది చూడ చూసేవాడితే దొరుకుతుంది ఇప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఉందో చూసేవాడికే దొరుకుతుంది కాబట్టి మనం దాన్ని చూడడం నేర్చుకోవాలా కలలో అనేది మనం కళలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాము తర్వాత డెఫినెట్ పని వన్ టూ టేర్స్ ఐదర్ ఫర్ వీ కార్ హైదరాబాద్ పట్ల అతడికి వెళ్ళిన వాడు వారి బేవాడు బలహీనులు బలహీనలను చూచుకునేవాడు బలహీన కొరకు పోట్లాడేవాడు అనేది మనం చూసినాం యుద్ధానికి పోయేవాడు యుద్ధానికి పోయి తన తన ప్రజల్ని కాపాడుకునేవాడు తన దుష్టులని శత్రువైన సాయితానని శత్రువుని ఆ పట్టణంలోనికి రానికుండా అడ్డగించేవాడు బలహీనలని కాపాడేవాడు కాబట్టి జహన్ పనేహ అనేది అది మీ జీవన విధానానికి సంబంధించింది అనేది మనం నేర్చుకున్నాం అదే రీతిగా యోసపు ఆత్మీయ జీవి అసనత్ శారీరకమైన జీవి ఇది దేవుడు సృష్టి ఆరంభం మొదలుకొని ఆదాము ఆత్మీయమైన జీవము హవ్వ తన శరీరంలో నుంచి బయటకు వచ్చిన శరీరమైన జీవం ఆత్మ శరీరము కలిస్తే ఏకైక ఏకమైతారు అన్నట్టు కాబట్టి దేవుడు ఎందుకు మనిషిని ఈ శరీరంతో పుట్టించిందంటే ఆయన ఆత్మీయమైన విషయాలన్నీ శారీరకమైన జీవన విధానంలో చూపించడానికి వరకు మనిషిని పుట్టించింది ఆ ఎక్కడ చూడము ఏం ప్రకటి ఎవరు చెప్పరు కూడా ఎందుకు మనిషికి శరీరం ఇచ్చింది దేవుడు ఆగమ్మ వాళ్ళు పాపం చేయకముందు కూడా శరీరంలోనే ఉన్నారు కదా అంటే వాళ్ళు శరీరంలో ఉండరు కానీ ఆ శరీరం ఎందుకు అనుగ్రహించబడింది అంటే ఆ ఆత్మీయమైన జీవాన్ని శరీర రూపకంగా చూసుకోవడం కొరకు ఎందుకంటే విశ్వాసము నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపం అని హెబుల్ మనకు చూపించిన విధానంగా పరలోకంలో ఉన్నది ఆత్మీయమైంది ఈ లోకంలో ఉన్నది శరీరకమైంది కాబట్టి పరలోకంలో ఉన్న వాటిని ఈ లోకంలోకి తీసుకొని రావాలంటే నీకు శరీరం అవసరం అన్నట్టు అందుకు దేవుడు మనిషిని శరీరం శరీరంలో పుట్టించాడు లేకపోతే దేవుడుతంలాగానే పెట్టచ్చుకో ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి పరలోకానికి పోతే మళ్ళీ దేవుడితో లాగానే ఉంటాం ఎందుకంటే నేను చూపించినది ఏంటంటే అంతరిక్షానికి పోవాలంటే నువ్వు ఈ శరీరంతో పోలేవు అది ఎగిరిపోతూ ఉంటది గాలిలో అక్కడ వేరే పరిస్థితి అక్కడ వస్తువులు ఎగురు మనమే ఎగురుతా ఉంటాం అక్కడ ఎందుకు ఎగురుతామంటే మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం భూమికి సంబంధించిన వాళ్ళం మళ్ళీ అంతరిక్షంలో బ్రతకాలంటే భూమికి సంబంధించిన వస్తువులను తీసుకొని అక్కడ ఇక్కడ నుంచి బట్టలు తీసుకొని పోవాలా నుంచి జీవ వాయువుని సిలిండర్స్ తీసుకొని పోవాలా ఇక్కడ నుంచి ఆహారం తీసుకొని పోవాలా నుంచి నీళ్లు తీసుకొని అవి ఉంటేగానే గానీ అక్కడ బ్రతకలేవు అన్నట్టు అట్లనే దేవతలు కూడా ఈ లోకంలోకి రావాలంటే వాళ్ళు ఇక్కడ ఆతిథ్యం పొందుకోవాలంటే వాళ్ళ శరీరాన్ని ధరించుకోవాలా కానీ అది వాళ్ళకి పర్మిషన్ అంటేనే వాళ్ళ శరీరాన్ని దారిచుకోగలరు అందుకే మనం చూస్తాము దేవుని కుమారులు నరల కుమార్తెలలో అందంగా ఉన్న వారిని తెలియజేసుకోవడానికి మనము సంబంధించిన విషయాలు జన్స్ వీరికి పుట్టిన వారే ఆ దినంనా బలవంతులైన నెఫీలులు అని మనం చూస్తున్నాం కాబట్టి దేవతలు కూడా శరీరాన్ని ధరించుకు అక్కడ మనం చూస్తాం ఆ వాక్యం సరే చాలా కాంట్రవర్షుయల్ వాక్యం చాలా కాంట్రవర్షియల్ వాక్యం బైబుల్లో వీరికి పుట్టిన మహావీరులు అందుకే గొలియాత లాంటి వారు గొలియాత అంతా పెద్ద జైంట్ లా కనిపిస్తూ ఉంటాడు ఉన్నారు ఆ రోజుకి ఈ రోజు కూడా ఉన్నారా ఆకులు ఇప్పుడు అవి పాతవి ఘటించిన విషయం మనకు తెలుసు కానీ శరీరం ధరించుకొని దేవదూతలు వస్తారు దేవదూతలు అట్లనే లోత దగ్గర వచ్చి వాళ్ళు విందు పాల్గొన్నట్లు అభ్రహం దగ్గరకు వచ్చి విందువులో పాల్గొన్నట్లు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం గిద్యం దగ్గరకు మనం చూస్తూ ఉంటాం అట్లా దేవుడు అనేక పర్యాయలు దేవదూతలను ఈ లోకంలో పంపించింది ఒక పర్పస్ కొరదు కానీ వాళ్ళు ఈ లోకస్థులు కాదు వాళ్ళు పర్లోకస్తులు కాబట్టి వాడికి వెళ్ళిపోవాలి వాపస్ అట్లనే పర్లోకం నుంచి వచ్చిన వాడు ఈ లోకంలో ఉండాలంటే వాడికి ఈ లోకానికి సంబంధించిన ఒక జీవి అవసరం అందుకు ఆదమవలను సృష్టించిన దేవుడు హవ ఈ లోకానికి సంబంధించింది అంటే శరణానికి సంబంధించింది ఈ లోకానికి సంబంధించిన అర్థం ఏంటంటే ఈ లోకంలో మల్టిప్లై చేయాల అంటే విస్తరింపచేయాలా ఆదము విస్తరింప చేయలేడు ఎందుకంటే ఆదము ఆత్మస్వరూపి పాపం చేయకముందు కాని ఆయన శరీర ఆయన ఆత్మస్వరూపి కాబట్టి హవ్వ శరీరాన్ని పొందుకుంది కాబట్టి హవ్వ ద్వారా ఆగము విస్తరింపు చేయగలడు అది దేవుని విధానం ఎందుకు ఇటువంటి శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చిందంటే అది ఆత్మీయమైన సత్యం అనేక అర్థం కావాలా అందుకు భార్య అనేది ఏక శరీరం ఎందుకు అంటే భార్య భర్తలు కాదు కుటుంబాన్ని పేరు పొచ్చింది కాదు అది ఈ లోకస్థలు ఆలోచిస్తారు విశ్వాసాలు ఆలోచించారు ఎట్లా విశ్వాసాలు ఎట్లా నీకు దేవుడు అసనత్తు ఎందుకు ఇచ్చిందో అంటే నేను చూపించిన పోయినవారం అసనత్ అంటే అర్థం ఏంటనేది అసనత్ అంటే హ్యాండి లేక పని పనితనం లేక పని వాటిని ఏమంటారు నాకు అది నిన్ను కూడా పదం రాలేదు లోటికి ఈ హ్యాండిక్రాఫ్ట్ ఏమంటారు తెలుగులో చేనేతలు చేనేత పనులు ఏమంటారు దాన్ని కరెక్ట్ చేనేత అంటారు చేనేత అంటే చేతులతో నేత దాన్ని అంటారు కాబట్టి అసనేత చేనేత అంటే ఆ వెదురు బట్టలు తీసుకొచ్చి వెదురు కట్టెలు తీసుకొచ్చి దాన్ని చిక్కి వాళ్ళు మంచి మంచి బుట్టలు తయారు చేస్తారు అన్నట్టు అది చేనేత అంటాం అట్లనే బట్టలు క్యాండిల్స్ తయారు రకరకాల వస్తువులు తయారు చేయడం కాబట్టి అసేక్త విధానం ఏంటంటే వ్యవస్థకు కలిగిన కళని చేనేత రూపకం లేదా తన చెరి చేతో వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం అన్నట్టు ఆయన విధానం కాబట్టి ఆయన ఆ రీతిగా దురదృష్టం ఏంటంటే ఈరోజు క్రైస్తవ సంఘాలలో వీటిని ధ్యానించలేకపోతున్నారు యోసేపు వసన్నతలకు సంబంధించిన విషయాలు ఎవరు ధ్యానించారు ఇసాకు యాకోంకుల గురించి ధ్యానిస్తారు పెళ్లికి సంబంధాలకు వచ్చినప్పుడు పెళ్లి విషయాల్లో మాట్లాడటప్పుడు ఎంగేజ్మెంట్ టైంలలో కానీ ఈరోజు ఇవి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు మాస్టర్స్ గాని సేవకులు గాని ఈ రీతిగా చెప్పలేని స్థితులు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా దేవుని ఆత్మకు సంపూర్ణంగా ఈల్డ్ కావట్లేరు ఏదో పుస్తకాలు చదువుతున్నాం ఏదో విన్నం ఎప్పుడో తాతల నాటి కాలం విన్న వాక్యాలు తాతల నాట్య కాలం విన్నా ఆ చూసిన ఆ విషయాలని ఈ రోజు కూడా లాభేస్తా ఉన్నాం కానీ ప్రభు అంచాలుగా ఎదిగింపజేస్తున్నాడు మహిమలో నుంచి మహిమలోనికి విశ్వాసంలో నుంచి విశ్వాసానికి ఆయన ఎదిగింపజేస్తున్నాడు కాబట్టి అన్ఫార్చునేట్లీ ఈ చర్చి ఈ రోజు అర్థం చేసుకునే స్థితిలో ఉంది కానీ అర్థం చేసుకునే చేసుకుంటారు కొంచెం ప్రయాస కష్టపడాలి తప్పదు కష్టించి ఫలించే అభివృద్ధి పొంది విస్తరించడం అన్నాడు అవి నాలుగు పాయింట్స్ అవి ఈ మూడు కూడా నేను చేయను అంటే నువ్వు మళ్ళీ దేవుని కాబట్టి ఈరోజు నేను కొన్ని విషయాలు పాస్టర్లకు సంబంధించిన కొన్ని ధ్యానించేలా నాశపడుతున్నాను ఓపికతో ఎక్కువ టైం స్పెండ్ చేయను కానీ రేపటి దినం నాకు నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను మీరు కొంచెం త్వరగా వస్తే ఎర్లీగా ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తాను ఓపికతోని వాటన్నిటిని నేను విశదీకరిస్తాను ఇక్కడ కూడా కట్టించదు మ్యారేజ్ పౌన్సెస్ కూడా ఫాస్టర్స్ ఇది చెప్పారు దీని విధానం ఏంటంటే నువ్వు ఈ రివైతే ఎందుకంటే ముఖ్యంగా ఫాస్టర్స్ ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనల్ని కొంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు బాగా అర్థం కావాలా పేద పత్రిక మూడో అధ్యాయం నిన్న నేను చూపించను అటువంటి స్త్రీలారా మీరు మీ స్వ స్వపురుషులకు ఉండండి ఎందుకు లోబడాలా అంటే వాళ్ళు ప్రకృతికి సాధమైన పౌరుకి విషయం బాగా అర్థం లేదు వీరు బలహీనమైన గతంలో ఎన్నిక వాళ్ళు శారీరకమైన వాళ్ళు స్త్రీలు రక్షణ అనుభవం ఉన్న పరిశుభాత్మ వాళ్ళకి ఇంకా శారీరకమైన బలెందుకలు ఎంత కుటుంబం గురించి చూసుకోవడము పిల్లలను పట్టించుకోవడము పిల్లల భవిష్యత్తులు ఇలానే వాళ్ళు వాళ్ళకి ఎక్కువ సేవ జీవన విధానం గురించి ఉండదు అందులో ఆయన వివాహం చేసుకోకపోతే కానీ ఒక పాస్టర్ భార్య అయినా గానీ పాస్టర్ కి ఎందుకు సమస్యలు వస్తాయంటే ఆమె శారీరకంగా ఆలో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి తప్పు లేదు అది ఎందుకంటే ఇక్కడ అసనిత్ అనే స్త్రీ రెండు కర్తవ్యాలు నెరవేర్తిస్తున్నది ఒకటి ఏంటంటే తల్లిలాగా ఉండడానికి మనిషికి భార్యలాగా ఉండడానికి కానీ ఒకటి బలి ఏంటంటే ఒక ఒక భర్తకి భార్యలాగా ఉందా లేక ఒక పాస్టర్ భార్యలాగా ఉందా ఇదే సమస్యలు ఇప్పుడు పాస్టర్లకు వచ్చే ఒక పాస్టర్ తన భార్య భర్తకి బరలాగుందా లేక పాస్టర్కి బరలాగుందా కర్తవ్యాలు పాటించడంలో భర్తకి బరలాగుంటే అది పర్ఫెక్ట్ అన్నట్టు ఎందుకంటే పాస్టర్ అయిన నువ్వు ఆయన మీకు సొంత భార్య లాగా ఉంది కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవడం వరకు మీకు అన్నం పనులు పొందడానికి మీ పనులు చేయడానికి మీ పిల్లల్ని చూసుకోవడానికి ఆయన ఆమె తన కర్త నిర్వర్తిస్తుంది అది పర్ఫెక్ట్ విధానం కానీ ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే ఆయనే ఒక పాస్టర్ బరలాగా ఉండలేకపోతుంది ఫెయిల్ అవుతుంది ఎందుకు ఫెయి అవుతుంది అంటే ఇప్పుడు నీకు అర్థమైపోవాలా నువ్వు ఎవరిని పెయిల్ చేసుకున్నావు అనేది ముఖ్యంగా ఏక శరీరం అని ఎందుకు చెప్పింది బయగుళ్ళంతటా అంటే పాస్టర్ లాగా లేక నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ భార్య నీతో పాటు ఉండాలా తెలుసా ఆత్మీయమైన విషయాలు ఎవసేపు ఉన్న తన భార్య అయిన అసనత్ తర్జుమా చేస్తూ లేక దాన్ని మార్పిడి చేస్తూ లేకపోతే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ లోకంలో కార్యాలయం చేస్తా ఉంటదన్నట్టు మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే తన భార భర్తలో ఉన్న భర్త ఏదన్నా అచీవ్మెంట్స్ పొందుకున్నానుకోండి భార్య దాన్ని చూసి ఆనందించలేకపోయింది చాలా డేంజర్ అన్నట్టు ఉదాహరణకి నువ్వు గొప్ప దైవజన్యం కానీ భార్య గుర్తించకపోతుంది వ్యవసాయ అసన్నత సమస్య అది కదా కాబట్టి అసన్నిత లాంటి మంచి భార్య వ్యవసాయను అనుగ్రహించబడింది ఎందుకంటే ఆయన్ని చేనేత చేయగలరు అంటే ఇతనికి కలిగిన ఆత్మీయమైన విషయాన్ని ఆమె ప్రకృతి సహజంగా వాటిని బయట తీసుకొని రావట్లేదు ప్రకృతి కలిగితే ఉంటే గానీ సేవ సమృద్ధిగా నెరవేర అటువంటి సేవ ముందుకు పోకపోతే ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అయిపోతావు పాస్టర్ భార్యను తిట్టడం భార్య పార్సన్ తిట్టడం ఇది వెళ్తావు మనకి ఈ విషయం బాగా అర్థమైంది ఏంటంటే నువ్వు స్పిరిచువల్ అంటే నువ్వు ఆత్మీయమైన వాడు నీ స్త్రీ శారీరకమైనది ఎందుకంటే బలహీన బలహీనమైన స్త్రీ అంటే బలహీనమైన ఘటన ఆయన ఎప్పుడైనా ఈ లోకంగానే ఆలోచిస్తూ ఉంటది ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటది పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటది కుటుంబంలో పోషణ గురించి ఆలోచిస్తూ ఉంటది ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటది ఆమె ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాయి ఆమె తయారు చేసిన విధానమే అది అన్నట్టు కాబట్టి ఆ బలహీనతని మనం గ్రహించి జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలని వాక్యం చెప్తాను స్త్రీలు కూడా మీ పురుషులకు లోబడాలి ఎందుకంటే లోబడకపోతే ఆత్మీయమైన విషయాలు ప్రకృతి రంగా రావు ఈ పొద్దు నుంచి సాయంత్రం కొట్లాడుకుంటాం అంటే ఆ పిల్లలు చూస్తూ ఉంటారు భర్త భార్య కొట్టిందనుకో కోపంలో భార్య భర్త కొట్టింది కోపంలో ఆ పిల్ల వాడి మైండ్ లో వాడు ఇదేంటో పెద్ద యుద్ధం ఎందుకు కొట్లాడుకుంటారో వానికి అర్థం కాదు చిన్నప్పటి వాడు ఆ ఎమోషన్ ని అక్కడ తీసుకొని స్థిరపరిచి వాడు పెద్ద అయినాక వాడి గతంలో పోతుంటారు వాడు రకం ఈ స్పిరిట్స్ ఎట్లా ఇది ఆత్మీయ ప్రపంచం ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు వచ్చేసిండ్రు ఈ బోధలకి ఇంకా మీరు ఇక్కడ నుంచి పోలేరు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే ఇది మిమ్మల్ని విపరీతంగా వెంటాడుతుంటది ఈ వాక్యం పెట్టిన వాళ్ళందరూ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళి పోలేరు ఎందుకంటే మీరు తెలుసో తెలియకనో ఈ బోధలకు వచ్చేసారు అంటే కొంతమంది అడుగు కాబట్టి వాళ్ళు సేఫ్ అనిపిస్తున్నారు కానీ సేఫ్ కానీ రఘు నన్ను సంపూర్ణమైన ఆ ఆనందాన్ని చూడలేరు వాళ్ళు ఎత్తి పరిస్థితిలో చూడలేకపోతుంది లైఫ్ లైఫ్ లైఫ్ టైం అన్నట్టు అది వాళ్ళు ఎత్తి పరిస్థితి చూడలేరు కాబట్టి ఒకటే నేను ఒక టైం లేదు కాబట్టి నేను క్విక్ గా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నీ భార్య ఒక భర్తకి భార్య లాగుండా ఒక పాత్రకి భార్య లాగుండా ఇది నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలా మనమందరం ఇది ఇది నీకు అర్థం కాకపోతే నీ లైఫ్ అంతా వృధా అయిపోతుంది నీ సేవ అంతా వృధా అయిపోతుంది నువ్వు ఎంత కష్టపడి సేవ చేసేస్తుంటావు కానీ ఫలం కనిపించదు అది ఆ యూనియన్ ఆ కలయిక సంపూర్ణంగా లేదన్నట్టు మీ భార్య నువ్వు నీకు కలిగిన ఆ యొక్క దర్శనాలని ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోతుంది మా హస్బెండ్ దర్శనం కలిగింది దీన్ని ఎట్లా ముందు కొనసాగించుకొని పోవాలా ఆయన చేస్తుంది అన్నట్టు ఆ గిఫ్ట్ ఉంది మంచి వంట వందే గిఫ్ట్ ఉంది అంటే ఈ లోకంలో దేనైనా మార్చగలదు ఇల్లుని మంచిగా పెట్టుకోగలదు ఇల్లుని సదురుకోగలదు ఇల్లు కట్టించుకోగలదు ఆయన కాకుండా ఉంది అన్నట్టు పోలీస్టర్స్ పిల్లలు చేస్తారు ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఎప్పటికూడ చెప్పలేకపోయారు అయితే ఒక్క సమస్య నేను చెప్పేసి మీకు పూజించేస్తా సేవలో మీ భార్య మీకు అర్థమైతలాగా లేదనుకో అంటే ఒక సేవకుని భార్యలాగా లేదు నీకు ఒక భర్తకి భార్య లాగా ఉందనుకో మళ్ళీ నువ్వేం చేయాలా ఒక పాస్టర్ ఏంటి నీ సేవలో నీ భార్య నీకు సహకారంగా లేకపోయినప్పుడు నీకు ఖచ్చితంగా ఒక లోటు ఉంటుంది ఎందుకంటే స్త్రీలు వచ్చి నీ తను మాట్లాడుతూ ఉంటారు నీకు అది వీక్నెస్ ఉంటుంది నువ్వు ఎవరి పాస్టర్ అయితే నీకు ఖచ్చితంగా వీక్నెస్ ఉంటుంది నువ్వు ముస్టల్ అయితే ముస్టర్లకు కూడా వీక్నెస్ ఉంటుంది నేను చూస్తున్నాను ఈ మధ్య నువ్వు ఆ వీక్నెస్ మీద జయించాలా అందుకే యువసేపు గురించి మనం ధ్యానిస్తున్నాం యోగసేపు ఎవరిన వస్తారు ఎట్లా జయించి మనం కూడా అదే దానికి వైఫ్ అనేది రావిజు రాజు పెద్దవాళ్ళైన పాపం మనం అట్లా చేయడానికి నువ్వు ఎవరైనా ఉన్నా పాపం చేయదు సరే చర్చ లో ఈ పాపం ఎట్లా నేను చూపిస్తున్నా మోహపు చూపు ద్వారా కాబట్టి పాస్టర్స్ ప్రాబ్లం ఎప్పుడు వైఫ్ పక్కన ఉంటే పాస్టర్ అటువంటి పాపం చేయడు ఇది జరిగింది చర్చ సిస్టమ్స్ వల్ల నేను చెప్తున్నాను ఎందుకు పాస్టర్స్ తప్పిపోయినారు ఎందుకు పాస్టర్స్ విభిచారాలు తయారైనారు ఎందుకు పాస్టర్స్ వేరే చర్యలతో పాటు ఎందుకు పాస్టర్ అమ్మాయిలు వేరే మనిషితో వెళుతున్నారంటే ఈ దిఫరెన్స్ పాస్టర్ దగ్గర పాస్టర్ భార్య పోడం. భర్త దగ్గర భార్య ఉంది కానీ పాస్టర్ దగ్గర పాస్టర్ భార్య లేకపోవడం కాబట్టి మనం దీన్ని ఎట్లా మీ సేవ ముందు కొనసాగాలంటే ఈ విషయంలో బాగా తెలుసుకోవాలి ఎందుకంటే నా శ్రమ అదే నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే శ్రమ ఎందుకంటే స్టార్టింగ్ లో మా వైఫ్ నాతో పాత్ర సేవ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడతలేదు పిల్లల గురించి బాగా పట్టించుకుంటది బహు భయంకరంగా కష్టపడుతుంటది ఏమన్నా నేను పిల్లలందరినీ పెంచుకునే ఉద్యోగం మానేసింది అన్ని మానేసింది ఫుల్ టైం సేవ చేసుకుంటుంది తన సేవ తను చేసుకుంటుంది కానీ నా సేవలో జాయిన్ పద నా బోధకి భిన్నమైన ఆయన బోధ అనే ర్యాప్చర్ కల్ట్ బోధకురాలు ఆయన ర్యాప్చర్ కల్ట్ అనే ర్యాప్చర్ బోధకురాలు మనం ర్యాప్చర్ కల్ట్ లో మనం మన గురించి దేవుడ జ్ఞానం వాళ్ళు దాని ధోరణి తెలుస్తూ ఆ విషయాలు తీసుకొస్తే మాటకు ఇక కోట్లాటలే ఉంటాయి అన్నట్టు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నట్టు మొహాలు ముడుచుకోవడం అందుకు నేను అది తీసుకురలేను కానీ మన సేవలో ఈ ఒక ఆత్మీయ విషయాలను నేను క్యాన్సర్ చేయాలంటే మళ్ళీ పాస్టర్ బారి లేనప్పుడు సేవకులు భార్య లేనప్పుడు ఆ స్థానాన్ని ఎవరుకి ఇవ్వలే కదా నేను మరీ డేంజర్ గా తయారైపోతాను అది పది ఆయనలో ఒక ఆగి ఉల్లంఘించినట్టు మీ పొరుగు ఏది ఆశించి యో అన్నట్టు కన్యకుని నేను చూడగలను ఉద్వాప్యంలో నేను ముస్లిం నైతులను ఒక యవన స్త్రీని నేను చూడగలను దావిని చనిపెట్టే కన్యకని తీసుకొచ్చి పెట్టి చిన్న గుర్తుకొసలేదు కానీ కనక దావి దగ్గర అంటే ఆయనకి కొంచెం ఎనర్జీ వస్తుందేమో ఆయన మంచిగా అవుతామని మానవ కలంపులు ఇవన్నీ పిచ్చి తలంపులు సైతం తలంపులు ఆ కనకం తీసి మళ్ళా తన కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటే పిచ్చి పిచ్చి అన్నీ ఉంటాయి కష్టం అనిపిస్తుంది దేవుని పిల్లలు ఏమిట కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే మీ సేవలో ఇటువంటి బలైన మీ భార్య నీతో పాటు రాలేదనుకోసేవాళ్ళు మీ భర్త నీతో పాటు రాలేదనుకోసేవాళ్ళు నువ్వేం చేయాలా ఆ గ్యాప్ ఎవరు ఫిల్ అప్ చేయలేరు అది నేను చెప్తున్న పాయింట్ చాలా కష్టకరం మీ సేవ ముందుకు అప్పుడు నువ్వు ఏంటంటే మీ సేవలో మంచి విశ్వాసులున్న యంగ్ బాయ్ గాని యంగ్ యవనస్తుడు కాని యవనస్తురాలు గాని వాళ్ళ పొప్ప ఆ సేవ నువ్వే చూసుకో కౌన్సిలింగ్ చేసుకో నేను అందుకే చెప్పాను మీకు మధులని గురించి ఛాన్స్ చెప్పినా మనం ఈ మధ్యలో ఆమె ఏ రీతిగా భవంతం కానీ మధ్యలో మరి ఏ విషయంలో గమనించినప్పుడు ఆమె ఏ రీతిగా స్త్రీలకు సహకారిణిగా ఉన్నదని మనం చూపించింది స్త్రీలకు ఏ రీతిగా ఆయన సహకారణగా స్త్రీలకు స్త్రీలకి ఆయన బ్యాప్టిజం ఇచ్చేదని చూపించిన వాక్యం ఈ రోజు ఎవరు తెలియదు స్త్రీలకు ఎటువంటి సహస సమస్యలున్నా ఆయనపై పరిష్కరించేది పురుషులకి సమస్యలు అంటే శిష్యులు పడితే వాళ్ళు రోజు ఎందుకు లేదు స్త్రీలు బాధ్యం ఇవ్వద్దు స్త్రీలు బల్లవిరవద్దు అది తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ సిఎస్ఐ చర్చ స్టార్ట్ అయింది చాలా కాలం కింద స్త్రీలు ఇస్తున్నారు స్త్రీలు పాస్టార్స్ అవుతున్నారు వాళ్ళు బల్లలు తీరుస్తున్నారు వారు పెళ్లి సో ఇది కొంచెం యాక్సెప్టెన్స్ చాలా కష్టం ఎందుకంటే దేవుని దేశ్ లో స్త్రీ పురుషులైన బోధ ఎందుకంటే మనం ఎప్పటికి ధ్యానం చేద్దపడేమో క్వాలిఫైడ్ వాక్యం నేర్చుకోవడానికి కొరకు రేపటి మరికొన్ని విషయాలను చూపిస్తాం దేవుడి సరే మనం ఒక్కొక్కరుగా చిన్నగా ప్రార్థన చే ప్రెజర్ ప్రార్థన చేస్తాం అన్న ఒక్కొక్కరికి ప్రార్థన చేసి మనం ఈ సెషన్ ముగించుకుందాము ప్రేర్ స్టార్ట్ చేసేసేయండి ఒక్కొక్కరు హలో జాన్ బ్రదర్ హలో జాన్ ప్రే జాన్ చేస్తా ఒక్కొక్కరిగా ప్రేర్ చేసేస్తుంది ఓకే అండి సో పని కొంత ఇష్టం అని నాన్న పాఠం ఇచ్చింది మీరు అక్కడ సిద్ధపరచుకుని ఇచ్చిపోవానికి వాక్యం ప్రకటించాలా మీరు మాకు సాయం ఇచ్చండి నిన్న ఏ వాక్యం మేము మర్చిపోవడానికి వీలు తెచ్చిపోవా జీవితంలో ప్రాక్టీస్ చేయాలా ఇచ్చిపోవా మీరు మాకు సాయం చేయండి నీ అతను మీకు తెచ్చింది రాజా మీరు నశించిపోతున్నారు స్వార్థ ప్రకటించాలా అనేక మంది సిద్ధపరచాలి మీరు మాకు సాయం ఇచ్చండి రాజా పని కొంత ప్రతి ఒక్క నీ అతను దయచేయండి రాజా నీ యొక్క సరంపు నుంచి నడుచుకోవడానికి వీళ్ళు వేసుకోవా నీ యొక్క తలంపు దాన్ని నడుచుకోవాలా నీ యొక్క ఆజ్ఞాదం నడుచుకోవాలే పో తలంపులు మేము తీసుకెళ్ళండి వేసుకోబా నీ యొక్క అసలు తీసివేయండి దర్శించగులు వల్ల మేము ప్రవేశం చేసుకోవా ఈ తెగులు వల్ల ఎంతవరకు నశించిపోతారో అది నీకు తెలిసేసిపో వాళ్ళందరూ వీళ్ళు నచ్చేయండి ఇలా మధ్య స్టేజ్ లో ఉన్న వేసుకోవాళ్ళందరూ రక్షణ పొందాలా వేసిపోవా మీరు సాయం నేర్చేయండి గొప్పం కొంత నచ్చేసాము ఇంకా ఈ తెగులు ఎంత వరకు ఉంటుందో అది నీకు తెలిసేసిపోవా ఇక్కడ చిత్రం ప్రకారం మీకు తెగులు పోవాలా వేసుకోవాళ్ళు తెచ్చింది కొంత నచ్చేస్తాం పక్కన మీరు మాకు సాయండి సిద్ధపచ్చుకోమండి అమ్మేండి అమ్మేండి బ్రదర్ ఆ ప్రేస్తే అదే ప్రభా నీకేవన్నా ఇస్తున్నారు కూడుకున్నాం ఇస్తా ఎంత ఎంతమంది బిడ్డ ఆన్లైన్ ప్రతి బిడ్డలు మీరు ముట్టండి స్వద్పరిచేయండి వాళ్ళకి ఈ బాధ నీ తెలుసు ప్రతి బాధ నుండి చేయండి నువ్వు గొప్పగా వాళ్ళ కోసం ఇస్తున్నా హరిచార్య చేస్తున్న మీరు తోడే ఉండండి మరి ముఖ్యం చేస్తుందా ఇంతమంది ఈ వైరస్ ప్రతి బిడ్డని మీరు ముట్టండి స్వత్పరిచేయండి వాళ్ళకున్న ఫైనాన్స్ ప్రాబ్లమ్ మీరు తీసివేండి ఈ వైరస్ నుండి ప్రతి బిడ్డని మీరు ముట్టండి స్వతపరిచండి మీరు ఎక్కడికి భద్రపరుచుకోండి మరి ముఖ్యం చేస్తుంది హాస్పిటల్స్ ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి వెళ్ళలేదు మళ్ళీ మీరు మాట్లాడండి డాక్టర్ల పట్ల నర్సింగ్ ప్రేమ దా ఇచ్చేయండి మరి ఇతర దేశాల లాక్డౌన్ జీవించాలా ఇష్టమంతా ఉన్నాం ఇష్టపన్న ఈవ్రతను మీరు తీసివేయండి మమ్మల్ని మీరు ముట్టండి సొక్కపడితే పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి మీ పరిచయ సేవలో బలంగా వాడుకోండి ప్రతి ఒక్క బిడ్డకి ఫైనాన్స్ ప్రాబ్లం తీసివేయండి ప్రతి ఒక్క కుటుంబం మీరు సన్నిధిలో మొర పెట్టాల శ్రబా ఇతల గురించి ప్రార్థన చేయాలని ప్రభావ మేమంతా కూడి పలు పనికి సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాం తరమే హలో రవి హలో మనోజ్ మనోజ్ అన్న ఒక్కొక్క రకూర్ ప్రే చేస్తా సో బ్ర సో ప్రభావిస్తున్నాం ఇదిలో వాక్యం నాటించండి తల ఉండండి ప్రభా అని చక్కగా గోడీ తయారు చేసి విడిపించి మరి ఈ వాఖ్యంధ విడుదల చూద్దాం ఈ కర్ణారోగ్యం ఖాయం చేయండి నాది ఖాళీ చేయండి డాక్టర్ లక్ష్యం పెట్టి ఎక్కువ పైసలు తీసుకుంటారు వాళ్ళతో మాట్లాడి విధానం కలిగించండి ఆ వైరస్ పరిచిన వ్యక్తికి రక్షణ కలిగి నిర్ణయిస్తున్నారు ప్రస్తుతం హలో నా నా దగ్గర ఓకే బాగా నేను చేస్తాను ప్లీజ్ అన్న స్థూత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుల దేవ మహిమ స్వరీ పవితాన్ని కృపామయడానికి స్తోత్రమే గొప్ప దేవ వాకిందర మీరు మాత్రం మాట్లాడిన ప్రభా అేవ విషయప్రభ మేము ఏ నీతిగా జీవించాలా మా కళను ఏ నీతిగా ముందుకు తీసుకుని పోవాలనే విషయాలు మాత్రం మాట్లాడినట్టు ప్రభా ఓ ప్రభా జ్ పని అలాగ మేము జీవించాలా మా జీవిత విధానం కూడా ఆ రీతిగా ఉండాలా అలా స్పిరిచువల్ వరల్డ్ లో మేము అడుగు పెట్టాలా ప్రభావ సంపూర్ణంగా మీలో సాగిపోవాలని సహాయపడండి ఐకి మంది విచారానికి మా పిల్లలతో ఇచ్చే ప్రభావ ఆయన ఈసూ ప్రభా అసేత లాగా మేము ఏసు భార్య భర్తలు ఎక్కడ జీవించే జీవించాలని మీరు సహాయపడండి ఆ రీతిగా మేము మా సేవలు ముందుకు తీసుకోవాలా మా భార్యలో కూడా ప్రభావ మీ వాతా మీరు నడిపించాలా ప్రభావ మీరే సహాయపడండి గొప్ప దేవ ఇంకా స్పిరిచువల్ లెవెల్ లో ప్రభావం ముందుకు పోలాలని సహాయపడండి నా దేవా నా ప్రభావ సంపూర్ణంగా ప్రభావం ముందుకు పోవాలని సహాయపడమని ప్రార్థ్యమైన నూతనమైన అభిషేకం అనుగ్రహించమని ప్రార్థం మీకు ఆత్మీయ సత్యాల ప్రభావం జాగ్రత్తగా మీరు ధ్యానించాల వతకాలి ప్రభావం కనుగొనాల ప్రభావం ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకునే ప్రభావ వాటి ప్రకారం మీరు జీవించాల మరి విశేషంగా అలీ వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించాల ప్రభావ అలాంటి సేవాజ్ఞతలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన జఫనద్ ఫనీ అంటే ప్రభావ రాష్ట్రం అందున వాటిని తీసుకొచ్చేవాడు బానిసత్వం నుంచి శైతు సమూహం నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చేవాడు ఎన్నో పేర్లు అర్థం ఉండే ప్రభావ ఆత్మీయ సత్యం అయినా కాబట్టి మేము కూడా జెఫ్నట్ స్వనీయాగా మేము ఉండాలా ప్రభావ అలాంటి ఆత్మీయమైన స్పిరిచువల్ లెవెల్ లో మేము ఉండాలా ప్రభావ జీవితాలు అధితం మార్చమని ప్రార్థిస్తాం మా హృదయాలను సరీజన ప్రభావ ని నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ప్రవణత లోకం సమయంలో జీవితం ఆయన ఇసు ప్రవణత ప్రతిక్షణం మీ అందులో ఆశ పెట్టుకుని కనిపెట్టుకుని జీవించాలా సేవాజీతమని నడిపించండి ప్రభావి గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ మీరు రాను బిడలకు నూతనంగా అభిషేక్ బలంగా వాడుకోండి ప్రభావతి బిడకు స్వస్థలు అనుగరించమని ప్రాదిష్టమైన నా దేవ ప్రభావీ సంఘం సర్వస్వతని నడిపించండి ఓ ప్రభావ ప్రతి సంఘంలో ప్రభు జఫ్న ఫనియాగా జీవించాల రాబోయే కాలంలో భయంకర కడుగు రాబోతుంది ఈజిప్ట్ అంత ప్రభా ఏసీ జీవిత ప్రదర్శించండి ప్రభా సంచరించిన ప్రభా ఆ కరువును ప్రభావ అని అధిగమించిన ప్రభావ ఆ రీతిగా రాబోయే కరువు దిన ప్రభావ మేము కూడా ప్రభావం ఆత్మీయమైన కరువు రాబోతున్న కనుక ఓ ప్రభావ జపనతో పని అలాగ ప్రపంచమంతా మీకు తిరగాల ప్రభావ ఒక చోట మేము గూడు కట్టుకోవడానికి వీలేదు ప్రభావ మేము అనేక ప్రాంతాలకు వెళ్లాలా మీ వాక్యని ప్రకటించాలా ఆ వాక్యం మా జీవితాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలా అది మేము ఇంటర్ఫిర్ చేసుకోవాలా మా జీవితాల ప్రభావ దాని శివ జీవితం నడిపించి ఓ ప్రభావం సిద్ధపరచుకోని ప్రావిస్తాం కనుక ఆత్మీయమైన అనుభవం నడిపించండి వారెస్ బాధ్యతలందరినీ ప్రభావ స్వస్థపరిచేయండి మీ కొరకు గొప్ప సాహసాలు పెట్టుకుని ప్రతి చీకటి శక్తులు బందకాలు చూడాలని సంపూర్ణ స్వస్థలు అనుగ్రహించిన అయినా మీరే సహాయపడమని ప్రధిష్టం ఆ దేశం రక్షణ పొందాలి గొప్ప గొప్ప సేవకులు ప్రభుత్వం కెళ్ళి లేవాలా పోతే ఎంతో విస్తారమైంది ప్రభావ పని వారు పొందుకున్నారు పని వారి మీరు లేపని ఆయన ఉద్యమం పొందే ప్రతి సంఘాన్ని ప్రతి ఒక్కరు ఉద్యమం తీసుకోవాలని ప్రాదిష్టం ఆయన ఆ ఆ రోజు ఆ పుస్తలు గంభీరంగా సృష్టి మహత్తరాన్ని తీసుకునే ప్రభావం దానికి మించి ప్రభావం ఈ చివరి దర్శనం చేయాల ప్రభా అది మా జీవితం మేము అవలంబించుకోవాలని పది చర్యకు మేము ప్రయాస పడాలా ప్రభా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ దానికోసం మీ సిద్ధపాటు మీరు జరిగి పడాల ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేసుకోవాలా మా కళలు మా దర్శించిన మాకు దర్శనానికి ప్రభావి నెరవేర్చుకోవాలి ఏసేపులాగా ప్రభావ ప్రతి క్షణం పరిశుద్ధంగా జీవించాలా అపవ్యం పడకుండా మోహకు చూపులు మేము పడకుండా మా సమస్త ప్రవర్తన ఎందుకు ప్రభావం పరిశుద్ధంగా మీ నీతిని అనుసరించి మేము జీవించాలా మా పరుగు మీద అబద్ధ సాక్ష్యం పాలకొద్దు మా పరుగు మీద దేశించొద్దు ప్రభావ శమైన విడిపించి ఆత్మల సరిచర్లో ముందు పోల యపడమని ప్రతి బిడల్ని నూతనంగా అభిషేకించండి ఈ మీటింగ్ అంత మయం పొందిన ప్రభా వాకిందరు మాతో మాట్లాడినారు ప్రభా వయ్యా ఎంతమంది ప్రభావిత వాక్యం వింటున్న ప్రపంచంలో ప్రతి బిడని మీరు ఆశ్రదించండి వారి జీవితంలో ఈ వాక్యం ఫలపరితం చేయండి వాళ్ళని ఆకర్షించుకుని రక్షించుకొని మీరు రాకపోద్ధపరచుకోవాలి త్వరలో రాయన్ను క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి తండ్రి ప్రభు ఈ సాను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగా తండ్రి మేము కూడా జీవించే వారంలో ఉండటకు సహాయం చేయండి తండ్రి ప్రభు అన్ని వివేచణ తండ్రి ప్రభుత్వ జ్ఞానము కలిగి ఈ యొక్క తండ్రి కుటుంబము సంసారము అనే వ్యవస్థలో నాయన ఏ విధంగా కళ్ళ కలుపుకుని జీవించాలని ఈరోజు మాట మాట్లాడి ఉన్నారు ప్రజాని తండ్రి ప్రజా వేయుటకు మా సన్ను దయచేయని వేడుకను త్రీ అనేకలు తండ్రి సంఘాలలో సే పలు తండ్రి ప్రజా ఈ యొక్క ఆలోచనలు లేక తండ్రి కడిపోతే తండ్రి ఆ యొక్క సంఘాన్ని ఉన్నత పడిపోయినా నడిపిన వారిని నాశం చేసుకుంటున్నాం సహాయం చేయండి అటు జ్ఞానాన్ని దయచేయని వేడుకొని చూంటున్నాం కొత్త కార్యాలయం వేడుకొని కానీ కోవిడ్ బాధితులను కానీ ఎలా సక్ మనం రైతులైన వీళ్ళందరినీ నాశనం చేసుకుంటున్నాం స్థలం దయచేయండి వారికి ఇమ్యూనిటీ పవర్ ని దయచేయండి వారికి రక్షణ దయచేయండి రక్తం దయచేయండి మార్గాల విలు సాయం చేయండి వారిని వారిని సమబుద్ధి నిన్న ప్రజా అక్కడ కార్యాలయండి వారికి రక్షణ కలిగి చేయండి తండ్రి ప్రజా ఉండాలి అక్కడ గొప్ప కార్యాలయం వెలుగుని ప్రకాశించండి ఆ అడవులలో ఆ కుంభ ప్రాంతాలలో సభ్యులు అర్జునుల ఏదైనా గిరిజను ఏదైనా గొప్ప కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం ఎవరైనా సభ్యులందరినీ ఒక్కొక్క ఆరోగ్యాన్ని ఆశీర్వాదాలన్నీ నుంచి పంపించమని వరములని ఇంటికి పంపించమని వేడుకుంటున్నాం పదవి ప్రతి విధమైన అసభూపత్ర దురాత్మ శక్తులు ఊహిస్తున్న లవన్ అవుతాయని దాకా గొప్ప కార్యాలను చేయండి ప్రతి సభ్యులని నేను తగ్గించుకుంటే హెచ్చిస్తాను మరొక్క త్రికుమారుడు అయినటువంటి ప్రారంభిస్తాడు గారు ప్రవేశం పండి అమే ప్రెసిరాడన్నా చెప్ప బ్రదర్